కాబట్టి ఈ ఈ విశేషాల్లో ఇరుక్కుని అవే పరమసత్యము అని అనుకోరాదు మనోవిషయ బుద్ధి విషయ సామాన్యమాత్రే ప్రవిష్ట తద్వతికే అభావూతో ఏమన్నా సంకల్పం ఉందనుకోండి సంకల్పం సంస్కారం నుంచి పుడుతుంది సంస్కారం లేకుండా సంకల్పం పుట్టదు ఇప్పుడు కూడా సంకల్పము సంస్కారం నుంచి పుడుతుంది ఇది అభ్యాసం చేయదగ్గది రమణ మహర్షి వాళ్ళందరూ ఇలాంటి బోధ చేసేవారు నేను ఒక అభ్యాసం చేస్తూ ఉండేవాడిని మీరు కూడా అభ్యాసం చేయొచ్చు ఎలాగంటే దేవాలయంలో దక్షిణామూర్తి దేవాలయంలో కూర్చుని పాఠం తిరుగుతూ ఉంటాం కదా అక్కడ హార త్యా ఇచ్చేప్పుడు ఇవ్వ మంత్రాలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మంత్రం వస్తుంది ఈ నాకు ఇప్పటికే ఆశ్చర్యమే మంత్రం వస్తూ ఉంటుంది లైక్ ఏదో మంత్రం వస్తుంది అనుకోండి గణ ద్వారా మంత్రం వస్తువు ఎక్కడి నుంచి వస్తుందంటారు ఇది మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది పరిశీలించాల్సి ఎక్కడి నుంచో ఒక రోజు నుంచి వస్తుంది కదా అంతకుముందు లేదు అంతకుముందు ఇప్పుడు అంతకుముందు లేదు మంత్రాలు అని ఈ మాటలు ఉన్నాయి తప్ప మంత్రం లేదుగా సడన్గా ఆ మంత్రం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటారు అంటే ఆ సంకల్పం నుంచి శబ్దం వచ్చింది ఆ సంకల్పం గణానాంట్లో మంత్రం యొక్క సంకల్పం రాగానే నోటబ్బట మంత్రం యొక్క శబ్దం వచ్చేసింది కాబట్టి శబ్దం సంకల్పం నుంచి వచ్చింది కానీ ఆ సంకల్పం ఇప్పుడు వచ్చింది అంతకుముందు లేదు పూర్వక్షణంలో లేదు ఉత్తర క్షణంలో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచో ఒక నుంచి రావాలి కదండి సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధి నుంచి వచ్చింది సంస్కారం బుద్ధిలో ఉంది బుద్ధిలో ఇప్పుడు ఓ శ్లోకం అన్నారనుకోండి ఓసారి విన్నారుసారి అన్నారు శ్లోకం విన్నారు అది వెంటనే మళ్ళీ మొన్నడు వస్తుందా రాదు ఎందుకని అది బుద్ధిలో వెళ్ళలేదు బుద్ధిలోకి వెళ్తే సంకల్పం కింద వచ్చి సంకల్పం నుంచి నూటంపడే శబ్దం కింద వస్తుంది వాక్కు కింద వస్తుంది బుద్ధిలో ప్రవేశించలేదు అదే ఆ శ్లోకాన్ని పదిసార్లు రగడ చేశారనుకోండి వల్లే వేయడం అంటారు దాన్ని పదిసార్లు మేము అదే పనిచేసే వాళ్ళం ఇప్పుడు అప్పుడు తెలిసేది కాదు అప్పుడు చదువుకుంటున్నాం అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అర్థమైంది చదువుకోవడం అనగానేమి కంఠస్థము చేయుట చదువుకోవడం అంటే కంఠస్థం చేసేయడమే కంఠస్థము చేయుటం అంటే బుద్ధి మీద ముద్ర దాన్ని వేయుట అప్పుడు పోస్టాఫీస్కి వెళ్ళి అలా వేసాడు అనుకోండి ముద్ర కనపడదు పోస్టాఫీస్లో ముద్ర వేస్తారు ఎప్పుడేమో చూశాడా ఎలా వేస్తారు ముందు అక్కడ తడేలు మనం ఒక దెబ్బ కొడతాడు పిడుపు కొడ్డంత దెబ్బ కొడతాడు అక్కడ కొడితే దీనికి ఒకసారి ఇంకా అంటుకుంటే అంటుకున్నట్టు లేకపోతే లేదు అప్పుడు అంత పెద్ద దెబ్బది ఏమీ కొడతాడు కొడితే అప్పుడు కనపడి కనపడినట్టుగా ఉంటుంది అక్కడ స్టాంపు మేము అలాగ వల్లి మేము వల్ల వేసి వాళ్ళు కూర్చుని అలాగ వల్లి వేసేస్తూ వాళ్ళం ఈ పిండి రుబ్బి వాటికి తిరగలు తీతారు చూసి అలాగా వేసేస్తూ ఉండేవాళ్ళు ఎంత వల్లలు వేసేసి వాళ్ళం అంటే ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం గుక్క తిప్పుకోకుండా వల్లి వేసే వాళ్ళ ఎంత పరసలో ఎంత వ్యవహారం ఏమిటి వల్లి వేయడం అంటే ఆ బుద్ధిలో ఆ ముద్ర గట్టిగా పడాలన్నమాట అప్పుడు బుద్ధిలో అది ఫిక్స్ అయిపోతుంది అప్పుడు ఆ మంత్రం ఎవరో చెప్తారే ఈ మనసు చెప్పు అనగానే తక్కువనే నీళ్లు తగిన గ్రేడా వచ్చేస్తుంది అంటే బుద్ధిలో బాగా ఫిక్స్ అయ్యింది కాబట్టి దానికి బుద్ధి సామాన్యము అంటారు ఈ మనస్సామాన్యాలన్నీ వెళ్ళి బుద్ధి సామాన్యంలో అంతర్గతమవుతాయి ఏవం మనో విషయోపి బుద్ధి విషయ సామాన్య మాత్రే ప్రవిష్ట తద్వ్యతిరేక భవతి కాబట్టి ఇన్ని సంకల్పాలు ఇవన్నీ కూడా ఆ బుద్ధి యొక్క సంస్కార రూపమైన బుద్ధి యొక్క విలాసలు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు ఆ బుద్ధికి ఆ సంస్కారముల యొక్క రాశి అనదగిన బుద్ధికి విజ్ఞానము అని పేరు దానికి విజ్ఞానము అని పేరు అంటే వివిధ సంస్కారముల యొక్క రాశి అది సంస్కారం దానికే జ్ఞానం పేరు కదా వాడు వేదం వేదం యొక్క జ్ఞానం వాడికి ఉంది గట్టిగా అక్కడ పెట్టాడనమాట ఇది కొంతకాలానికి చెరిగిపోతుంది కొంతకాలానికి చెరిగిపోతుంది ఒక ఆయన నాతో అన్నారు వేదం మరిచిపోతే పాపము అన్నారు అంటే నేను చెప్పాను ఇలాంటి సమస్య పెట్టకాయా ఎందుకంటే ఆ వేదం తప్పనిసరిగా మరిచిపోతాయి ఇప్పుడు వేద పండితులు పట్టా పండితులు కూడా ఏవో కొన్ని ప్రధానమైనవి గుర్తు ఉంటాయి జీతం వాళ్ళు కూడా పనసు చెప్పినప్పుడప్పుడు కూడా నలుగురైదు కలిసి చెప్తారు కలిసి చెప్పినప్పుడు ఒకటి ఈయన ఏదైనా కౌలు తప్పు వచ్చినా ఆయన సర్దుబాటు చేస్తుంది వేదం మరిచిపోతే అంటే నా చేతిలో ఉంటే నేను మర్చిపోతే నాకు పాపం వస్తుంది అది నా చేతిలో లేదు నా అధీనంలో లేదు అది వేసిన ముద్ర కొంతకాలానికి ఆ ముద్ర ఏముంటుంది అరిగిపోతుంది ఇప్పుడు బంగారం ఒంటి మీద అరిగిపోతుందంట ఇప్పుడు హనుమంతుడు బొమ్మ చేయించింది మీరు మెళ్ళలో లాకెట్ వేసుకున్నారనుకోండి వందకాలానికి ఆ రూపంతా అరిగిపోయి అది తోక ఎక్కడుంది ముక్కు ముక్కెక్కడుంది కనపడకుండా తయారవుతుంది అంటే ఇప్పుడు మీరు హనుమంతుని వేయడాలు అపరాధం చేసినట్ట కాదు అలాగే మంత్రాలన్నీ బుద్ధి ఫిక్స్ అయి ఉండేవి క్రమంగా వయస్సు వచ్చి కొద్దీ అరిగిపోయేవి ఆఖరికి అరిగిపోయిన గ్రామం ధికారిలాగా ఉరికే గుర్తులు వచ్చేస్తారు గుర్తు ఇక్కడ అక్కడ ఉంటాయి తప్ప ఫుల్గా ఏమీ ఉండవు కాబట్టి అది పాపము అని పుణ్యపాపాల భయం అలా పెట్టేస్తే అది పుణ్యము అని చెప్పి వీడు సగం జీవితం ఆ పుణ్యము దాన్ని వెంటబడి సగం జీవితం అటు వల్లి వేయడంలో గడిపేశాడు మిగిలిన సగం జీవితం ఇది మర్చిపోతామనే పాప భయంతో బతికలేదు చూడండి భారము చేతనే స్థానురయం భారహారహ అని మంత్రం వేదమే వర్ణించింది వీడు ఒక బండరాయిగా బాబు బరువు మోస్తుంటుంది అది ఆ పిల్లలు ఉంటుంది చూడండి స్థాను అలా బరువు మోస్తూ ఉంటుందండి స్థానుదయం భారహార కిలాభూత్ అధీత్య వేదన్న విజానాతి యోర్థం ఆ పిల్లలు అలా బరువు మోస్తూ ఉంటుంది ఇంకా అంతకంటే ఏమి చేయదలా బరువు మోస్తూనే ఉంటుంది అలాగే వీడు కూడా వేదాన్ని వల్లించి అర్థం తెలుసుకోకపోతే ఆ వేదం అనే అలా మోస్తూ ఉన్నాడు యోర్థజ్ఞ ఇది సకలం భద్రమష్ణుతే నాకమేతి జ్ఞాన విధూత పాత్మ అని మంత్రం మొత్తం మంత్రం గుర్తొచ్చింది నాకు ఎనీవే పోండి సో బుద్ధి అనేది అంటే జ్ఞాన దానికి విజ్ఞానం అని పేరు ఈ జ్ఞాన ఈ సంస్కారముల రాశి ఉందో దానికి విజ్ఞానం అని పేరు మనిషి మనిషికి జీవుడికి విజ్ఞానమయ అని పేరు వాడికి విజ్ఞానమయ అని పేరు జీవుడికి జీవుడు విజ్ఞానముడు ఎందుకంటే వాడు బతుకంతా కూడా ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండడము ఆ తెలుసుకున్న దానితోటి తాదాత్మ్యాన్ని చెందుతూ ఉండడము ఇదే పని తెలుసుకుంటూ ఉంటాడు నేను నేను దుఃఖిని అంటాడు నేను దుఃఖిని అంటే దుఃఖాన్ని తెలుసుకునే దాంతో తాదాత్మ్యాన్ని చెంది నేను దుఃఖిని నేను సుఖిని సుఖాన్ని తెలుసుకుని దానితో తాదాత్మ్యాన్ని చెంది నేను సుఖిని నేను గృహస్థుడను ఇల్లు భార్య పిల్లలు వీళ్ళందరినీ చూసి వాళ్ళతో తాదాత్మ్యాన్ని చెంది నేను గృహస్థుడను తెలుసుకోవాలి ముందు తెలుసుకోవాలి తర్వాత తాదాత్మ్యం కాబట్టి జీవుడు అంటే విజ్ఞానమయ విజ్ఞానమయ పురుష ఆ మయట్టికే ప్రాయ విజ్ఞాన ప్రాయ అంటే వాడు ఎస్సెన్షియల్లీ వాడు మొత్తం స్వరూపం అంతా వాడి లక్షణం అంతా ఏంటంటే విజ్ఞానం మనిషి యొక్క లక్షణం వాడు ఆ విజ్ఞానముదే ఉంటాడు ఇప్పుడు విజ్ఞానం దగ్గరికి వచ్చాం ఈ సకల విశేషాలని విజ్ఞానం దగ్గరికి పట్టుకొచ్చాం ఏమండి ఈ విజ్ఞానమే ఫైనల్ ఉన్నది విజ్ఞానం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అంటే వాళ్ళని విజ్ఞానవాదులు అని అంటారు బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదు ఆ విజ్ఞానం క్షణికం అంటాడు పైగా దానికి కాలము యొక్క ముద్ర పడేస్తాడు దాని మీద క్షణం అంటే కాలంగా దానికి కాలంలో ప్రవేశపెడతాడు ఆ విజ్ఞానానికి కాలం యొక్క చట్రం బిగిస్తాడు బిగిస్తే అది క్షణ క్షణికమ క్షణిక విజ్ఞానవాదులు ఇప్పుడు ఇదే ప్రక్రియ వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు రూప రూ రూప విశేషాలను రూప సామాన్యంలో పెడతాడు త్వక్కన్న ఇక్కడ రూపం అని మళ్ళీ మార్చి చెప్తున్నా రూప సామాన్యాన్ని సంకల్ప విలీనం చేస్తాడు సంకల్ప సామాన్యాన్ని విలీనం చేసి ఉన్నది విజ్ఞానం మాత్రమే అంటాడు ఇప్పుడు విజ్ఞానం ఎలా వచ్చింది బాగా ముద్ర వేస్తే వచ్చింది ముద్ర వేసే ముద్ర మీరు ఆకాశంలో వేగి శూన్యంలో ఆకాశంలో ముద్రలు వేయగలరా కాగితం ఏదైనా ఉంటే వేస్తారా ముద్ర ఆకాశంలో ముద్రలు వేస్తారా ఇలా గట్టిగా కుట్టారనుకోండి ఆకాశంలో ముద్రలు పడతా పడవు అక్కడ ఈ ముద్రలను స్వీకరించి ఒకటి ఉండాలి అది లేదంటారు వీళ్ళు క్షణిక విజ్ఞానం అది ఉందని మనం దానికి పేరే ఆ ముద్ర దాని పేరే ప్రజ్ఞానము తెలివి ఆ దాని మీద పడతాయి ముద్రలు ఆ తెలివి అనే ముద్ద ఉండాలి తెలివి అనే ముద్ద ఉంటే అది మంత్రజ్ఞానంగా ముద్రపడుతుంది ఈ సంసార జ్ఞానంగా ముద్రపడుతుంది భేదజ్ఞానంగా ముద్రపడుతుంది అనేక ముద్రలు పడుతూ ఉంటాయి దాని మీద మేము వేదాంతం చదువుకుంటున్నాము అనే ముద్ర కూడా దాని మీదే పడుతుంది ఆ తెలివి ముద్ద ఉండాలి దానికి ప్రజ్ఞానఘనము అని పేరు ఓకే దాన్ని ఇంగ్లీష్లో ప్రస్తుతానికి మనము కాన్షియస్నెస్ అని తీసుకున్నాం ప్రజ్ఞానం బ్రహ్మ సో కాన్షియస్నెస్ అంటే తెలివి జాగ్రత్త అవస్థకి సంబంధించిన తెలివి జాగ్రత్త అవస్థ అంటే ఏమిటండి మీరు ఒకనొక తెలివి అయి ఉంటారు దానికి జాగ్రత్త అవస్థ అనిపేరు అంతే కదా ఒక కాన్షియస్నెస్ అంటారు विज्ञानव भूत्वा प्रज्ञाघने पर ब्रह्मणी पाप इव समुद्रे प्रलीयते वीडियो विज्ञानस्वरूपे उठा विज्ञाने बुद्धिमात्रू बुद्धि अटाड़ी एवं बुद्धि अंटे ఏదో ఒక సంస్కారం బయటకు వచ్చినప్పుడు దాన్ని బుద్ధి అంటారు ఏదో ఒక మంత్ర సంస్కారం బయటకు వస్తోంది అంటే దాన్ని అది బుద్ధి బయటికి పూర్తిగా వచ్చింది అది మనస్సు ఆ మనస్సు నుంచి నోట్లోంచి శబ్దాలు వస్తున్నాయి అవి శబ్ద సామాన్యం వేరు వేరు శబ్దాలు వస్తున్నాయి అది శబ్ద విశేషం కాబట్టి ఆ బుద్ధి మనస్సు ఇంద్రియము వేషాయము అది మనస్సప్పుడు ఈ బుద్ధి దేని నుంచి వచ్చింది తెలివి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది తెలివి తెలివి రావాలండి తెలివి రాకుండా బుద్ధి వస్తుందా తెలివి రావాలి తెలివి అంటే ఏమిటి అంటే ఇప్పుడు డే లైట్ లాగా తెలివి అంటే డే లైట్ డే లైట్ ఎప్పుడు వస్తుంది భూమికి డే లైట్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ సూర్యకాంతి వైపు ఇది తిరిగినప్పుడు దీనికి డే లైట్ లభిస్తుంది అలాగే మీకు తెలివి ఎప్పుడు వస్తుంది ఆ మనస్సు అనేది బుద్ధి మనస్సు కాదు బుద్ధి బుద్ధిమైలో ఉంటారు విజ్ఞానమైలో ఉంటారు ఈ విజ్ఞానం చీకట్లో పడిపోయింది ప్రకాశించట్లేదు ఇప్పుడు ఈ విజ్ఞానము అటు ఆ ఆత్మ అనే సూర్యుడు వైపు తిరిగింది అంటే తెలివి వచ్చింది అంటే విజ్ఞానము అనే తెలి తలుపు బుద్ధి అనే తలుపు కొంచెం తెలుసుకుంది బుద్ధి అనే తలుపు తెరుచుకోగానే దాంట్లోకి ఆ సూర్యకాంతి వచ్చి ప్రవేశం అప్పుడు బుద్ధి ప్రకాశించింది కాబట్టి ఆ సూర్యకాంతి వంటిది ఇక్కడ బుద్ధి అనే తలుపు తెరుచుకోగానే మీకేమొచ్చింది తెలివి వచ్చింది డేలైట్ వచ్చింది అన్నట్టుగా సూర్యుడి వైపు భూమి తిరగగానే డే లైట్ వచ్చింది డే లైట్ రాగానే ఆ డేలైట్లో అన్ని రూపాలు ప్రకాశించాయి అలాగే ఈ బుద్ధి నిద్రపోతూ ఉన్నది మూసేసుకుని బుద్ధి ఆ ఆత్మ సూర్యుడి వైపు తిరగగానే తెలివి వచ్చింది మేకింగ్ కాన్షియస్నెస్ ఆ తెలివి దానికి ప్రజ్ఞానము అంటే ఆ వేకింగ్ కాన్షియస్నెస్ కూడా అది వేకింగ్ కాన్షియస్నెస్ అనే దృష్టి లేకుండగా ప్యూర్ చైతన్యంలో విలీనం చేసేస్తే అదే పరబ్రహ్మ ఆ ప్రజ్ఞానము యొక్క ముద్ద పోలండి ప్రస్తుతానికి మీరు ఆ తెలివినే ప్రజ్ఞానము అదియే పరబ్రహ్మ అలా స్వీకరించండి సరిపడుతుంది ప్రజ్ఞానఘరే పరే బ్రహ్మణి సముద్రే ప్రలీయతే కాబట్టి బుద్ధి బుద్ధి సామాన్యం కూడా వెళ్ళి ప్రజ్ఞానము అనే ముద్దలో విలీనమైపోతుంది అంటే మీరు సకల సంకల్పాలను ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో ఆ సంకల్పాలకి మూలంలో ఉండే వాసనలు సంస్కారములు లేక వాసనలు అవి ఇంకా అప్పుడప్పుడు పట్టుకున్న ఉంటాయి అధ్యతనే మళ్ళీ ఏవో థాట్స్ వస్తాయి థాట్స్ వచ్చి మీ మెడిటేషన్ డిస్టర్బ్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది మెడిటేషన్ డిస్టర్బ్ ఎందుకైంది థాట్స్ వచ్చాయి కనుక థాట్స్ ఎందుకు వచ్చాయి అంటే ఆ వాసనలు లేక సంస్కారములు పూర్తిగా విలీనం కాలేదన్నమాట ఒకవేళ థాట్ వచ్చినా మీరు దాన్ని అలా వాచ్ చేస్తే అది విలీనమైపోయి కొద్దిసేపటికి ఆ వాసన కూడా విలీనమైపోతే మీరు శుద్ధ ప్రజ్ఞాన రూపంగా మిగిలి ఉంటారు ఆ ముద్ద ప్రజ్ఞానం అనే ముద్ద దాని ముద్దని ఎందుకన్నారంటే ఏ వాసనలు ఉద్బుద్ధమైనా ఉద్బుధం ఉంటే పైకి రావడం ఏ సంస్కారాలపైకి వచ్చినా మంచి సంస్కారాలపైకి వచ్చినా చెడ్డ సంస్కారాలపైకి వచ్చినా అన్నీ అదే ముద్ద నుంచి వస్తాయండి కాబట్టి ఆ ముద్దకి ప్రజ్ఞానఘనము అని పేరు పెట్టారు మరి పరమాత్మ మాట ఏమిటండి అయ్యా ఆ ప్రజ్ఞానఘనమే పరమాత్మ భగవాన్ రమణ మహర్షి అన్నారు వీడంటాడు వీడి ప్రశ్న ఏమంటే మనుష్యుడంటే అలా ఏమిటండి అని అడుగుతూ ఉంటుంది మనిషి అంటే ఏమిటండి మనిషి అంటే మనిషి అంటే నువ్వేరా అంటే నేను మనిషిన నేను మనిషినా అది నాకు అర్థం కావట్లేదు నాకు అసలు ముందు మనిషి అంటే ఏమిటో చెప్పండి మనిషి ఎలా ఉంటాడు మనుష్యత్వం అనగా ఏమి అది మీరు చెప్పండి అంటే నువ్వు ఏమిటో అదే మనిషి అంటే నరస్య నరత్వ ప్రమితర్ యథానరత్వ ప్రమిత నరస్య సబ్దర్శనంలో శ్లోకంలో ఉంది ఎలా అయితే మనిషికి నీవు మనుష్యుడవు నీ ఎందు మనుష్యత్వము అనే కలదు అది తెలుసుకో అంటే వాడు తెలుసుకోవాలి కదా వాడు తెలుసుకోవడం వాడు వాడు తెలుసుకోలేకుండా ఉన్నాడు వాడు ఏమనుకుంటున్నాడంటే నేను ఎలా కని అని అనుకుంటున్నాను ఎలకవు కావు ఇలాంటి డిసీజ్ ఒకటి ఉంది ఓ సిండ్రోమ్ ఉంది వాడికి నేను ఎలకను అని భ్రమ కలుగుతూ అక్కడ ఒక ధాన్యం గోడౌన్ ఉంది ధాన్యం పోసినటువంటి ఒక ఒక పెద్ద పాత్రలాగా ఉంటుంది కదా దాంట్లో ధాన్యం పోసాడు వీడు వెళ్ళి దాని పక్కన అలా అడ్డంగా పడుకున్నాడు ఎలా నువ్వు అక్కడ ఎందుకు పడుకున్నావురా అంటే నేను ఎలకను కదా అంటాను నువ్వు ఎలకవ్వ కమరా వచ్చి సోఫాలో కూర్చో ఎక్కడ పడుకుంటావు ఏంటంటే వీళ్ళ పోరు భరించలేక వచ్చి సోఫాలో కూర్చుంటాడు మళ్ళీ వీళ్ళందరూ లోపల వాళ్ళు వేరువేరు పనుల్లో ఉంటే వెళ్ళి వెళ్ళి అక్కడ పడుకుంటాడు ఇవి ఏమిట్రా అంటే ఎలక అంటే అప్పుడు వీడిని సైకాట్రిస్ట్ దేవి తీసుకెళ్ళారు నిజంగా ఇదేదో కల్పితం అనుకోకండి సైకాట్రిస్ట్ దేవి తీసుకెళ్తే ఇప్పుడు సైకాయాట్రిస్ట్ వీరికి బోధించాలి ఏమని తత్వమశిస్తాడు తత్వంశేవి బోధిస్తాడు నువ్వు మనిషివి ఆ మనిషి మనిషి అంటే ఏమిటండి అది నువ్వేరా తత్వమశి అంటే నాకు అది అనుభవానికి రావటం మరి నీకు ఎలా అనుభవాన్ని నేను ఎలకన్నానే అనుభవానికే వస్తుంది నాకు మనిషిని అనే అనుభవానికి రావట్లేదు ఎందుకంటే మనిషి అంటే ఏమిటో తెలియాలి కదా ముందు మనిషి అంటే ఏమిటో తెలిస్తే ఆ తర్వాత నేను ఆ మనిషిని అనే అనుభవం నాకు మనిషి అంటేటో తెలియదు అహం బ్రహ్మాస్మి అనే అనుభవం ఎలా కలుగుతుంది బ్రహ్మంటేమిటో తెలియాలి కదా అంటే అప్పుడు ఆయన ఏం సలహా చెప్పాడంటే చూడు ఈ సమస్య పరిష్కారం ఎందుకంటే నువ్వు మనిషివి అంటే నాకు మనిషి అంటే ఏమిటో తెలియకుండా నేను మనిషి నన్ను నేను ఎలా తెలుసుకోగలుగుతాను అని నువ్వు అడ్డుపెడుతున్నావు నువ్వు మనిషి దాన్ని తెలుసుకు నువ్వు ఏదో తెలుసుకుంటే కానీ మనిష్యత్వంతో నీకు అర్థం కాదు నేను అంటున్నా ఈ సమస్యకి ఇది తెగది కాబట్టి నువ్వు పనిచేయి సోహంభావేన పూజే నువ్వేం చేస్తావంటే సోహం అని నువ్వు నువ్వు నువ్వు ఉపాసన చేయి ఇంటికి వెళ్ళు నేను ఏదో అది ఏ మనుష్యత్వము అతి మనుష్యత్వమే నేను ఈ ఎలక పిల్లల్ని నాకు అనిపిస్తోంది నేను ఆ ఎలకను కాను నేను మనిషిని ఆ తర్వాత వాడికి సాక్షాత్కారం కలిగింది ఏమని ఈ ఎలక కాదు నేను ఎలక అక్కడ తిరుగుతోంది అది ఎలక నేను కాదు నేను ఫుల్ అన్ని అవయవములతో నిండా ఉన్న మనిషిని అది సాక్షాత్కారం కలిగింది మళ్ళీ వెళ్ళారు సహకారోహం చాలా బాగా ఉపయోగించిందండి నాకు సాక్షాత్కారం అయిపోయింది నేను మనిషిని నాకు అర్థమైపోయింది నేను ఏదో అదే మనిషి మనుష్యత్తు ఉంటే నేనే నాకు తెలిసిపోయింది నేను దీన్నే కంటిన్యూ చేస్తాను అనంటే ఓని వెరమోహం నువ్వు ఇంకా కంటిన్యూ చేయక్కర్లేదు అని చెప్పారు ఇంకా కంటిన్యూ చేయక్కర్లేదండి ఇప్పుడు మనందరం కంటిన్యూ చేస్తున్నామా నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని నేను కంటిన్యూ చేయట్లేదు ఇంక చేయక్కర్లేదు మరి ఏం చేయమంటారని వీడు అడిగారు ఏమీ చేయక్కర్లేదు రన్న ఏమీ చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు అయితే చెప్పింది నన్ను ఏం చేయమంటాను ఏమీ చేయక్కర్లేదు అయితే మరి ఎలాగా ఎలాగా ఏమీ లేదు అంటే వీడి భ్రమేమిటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా అని వీడి భ్రమ ఇంకేం చేయాల్సిందే సోహం విచారం కూడా చేయక్కర్లేదు అక్కర్లేదు ఏం చేయాలి ఉండడమే అని మళ్ళీ మనుషులకి ఏమీ చేయకుండా ఉండడం అలాగా అని అడుగుతారు అంటే ఏమిటి డూయింగ్ అండ్ బీయింగ్ మధ్యలో కన్ఫ్యూషన్ వచ్చినప్పుడే బియింగ్ అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి నన్ను అడుగుతూ మీరు ఏం చేస్తారు నేనేం చేయనండి ఐ డోంట్ డూ ఎక్తే సో అలాగా అంటే అలా సోమరిగా కూర్చుంటారా అలా అంటే ప్రజ్ఞానఘనం అంటే ఏమిటో నేను చెప్తున్నా కనుక అదే పరబ్రహ్మ అంటే ఆ ప్రజ్ఞానఘనమే పరబ్రహ్మ కాబట్టి విషయములతో ప్రారంభించారు వేర్వేరు స్పర్శలు వేర్వేరు రూపములు వేర్వేరు శబ్దములు అని ప్రారంభించారు వాటిని ఆయా సామాన్యములు శబ్ద సామాన్యం స్పర్శ సామాన్యం వాటిలో విలీనం చేశారు ఈ ఐదు సామాన్యాలని సంకల్ప సామాన్యంలో విలీనం చేశారు వాటినన్నింటినీ విజ్ఞాన సామాన్యంలో విలీనం చేశారు అంటే ఎవరన్నాది మీరు విజ్ఞానం అయి ఉండాలండి మీరు విజ్ఞానం అయి ఉంటే ఇన్ని వస్తాయి మీరు ఇవన్నీ చూసి నేను విజ్ఞానము అనే ఆ విషయం మర్చిపోతే వెళ్ళండి మీరు విజ్ఞానం ఉండబట్టే ఇవన్నీ వచ్చాయి ఆ విజ్ఞానం మీరు అది మర్చిపోకండి నేను విజ్ఞానము ఆ విజ్ఞానం కూడా ఆత్మచైతన్య నుంచి వచ్చినది తన విజ్ఞానమయంగా తీసుకోవాలి శంకరులు జీవుణ్ణి విజ్ఞానమయనే వర్ణిస్తారు అంతకంటే ఒక్కడుగు కూడా కిందికి దిగి రాలాయని వీడు దేహమైందనుకుంటూ ఉంటాడు వీడికి ఏమర్థమవుతుంది కదా అంతా కాబట్టి ఆపహ సముద్రే ఇవ నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టుగా ఈ సామాన్యాలన్నీ విజ్ఞానంలోనూ విజ్ఞానము ప్రజ్ఞానఘనమైన పరబ్రహ్మయుణుడు కలిసిపోయింది అంటే ఏమిటనమాట సంకల్పాలు చేస్తూ ఉంటే ఆ సంకల్పాలు నేను నావి అని అనుకుంటున్నంత కాలము మీరు జీవుడుగానే ఉండిపోతారు సంకల్పాలు మానేసి సాక్షిగా ఉండిపోయి నిస్సంకల్పంగా ఉండిపోతే నిర్వికల్పంగా వికల్పం అంటే వేరు సంకల్పాలు నిర్వికల్పంగా ఉండిపోతే మీరు ఆల్రెడీ దేవుడే అయితే దేవుడిగా నిలబడాలంటే సంకల్పాలు మానేయాలన్నమాట అని కూడా ఏమీ లేదు సంకల్పాలు వచ్చిపోతూ ఉంటాయి వాటితోటి మీరు తాదాత్మ్యం చెందకుండగా సాక్షిగా ఉండగలిగితే సరిపడుతుంది అయితే సంకల్పం రాగానే దాంతో తాదాత్మ్యం చెందేటువంటి ఒక వాసనా బలం ఉన్నది కనుక కొంతసేపు సంకల్పరహిత స్థితిలో ఉండడం అభ్యాసం చేయటం సాక్షిగా ఉండడం అభ్యాసం చేయటం ఈ అభ్యాసాలన్నీ అవసరమవుతున్నాయి ఎందుకంటే ఆ వాసనా బలం దృఢంగా ఉన్నది చదువుతా వాసన నిర్మూలమైపోతే సంకల్పం ఉన్నా సో మీరు ఎప్పుడైతే తదాత్మ్యాన్ని చెందకుండా ఉండిపోతారో గుణాతీత లక్షణంలో చెప్పారది సంకల్పం ఉన్నా ప్రకాశించే ప్రవృత్తించే మోహమేవ చె పాండల నద్వేష్టి సంప్రవృత్తాన్ని నని వృత్తాన్ని కాంక్షతి పొత్తుంది అప్పుడు సంకల్పాలు ఉన్నా పర్వాలేదు పోయినా పర్వాలేదు ఎందుకంటే సంకల్పాలతో మీరు తాదాత్మ్యాన్ని చెందే ప్రసక్తే లేదు కనుక కాబట్టి జీవన్ముక్తావస్థలో మనస్సు ఉందా లేదా అనేది ప్రసక్తే లేదు కానీ సాధక స్థితిలో ఎలా అయితే వాడు నేను మనిషి సాధన చేశాడో ఆ రకంగా మనం కూడా సోహంభావంతో సాధన చేయాల్సి ఉంటుంది మంచిది ఏవం పరంపరాక్రమేణ శబ్దాదవు ప్రలీనే సహకేణ కృీనే ఏకరసం ఉపాధ్యభావాఘనవత్ ప్రజానసమ్యనంతమ్యపార్య నిరంతర బ్రహ్మం వ్యవతిష్ట చాలా మంచి వాక్యం ఏవం ఈ విధముగా శబ్దాదవు శబ్దము మొదలైనది అంటే శబ్ద స్పర్శ రూపరసంధములు అని అర్థం అవి శబ్దాదులు ఏమంటే అవి పరంపరాక్రమేణ ఇప్పుడు చెప్తున్న ఇప్పుడు దాకా చెప్పుకొచ్చినటువంటి ఆ క్రమం దీనికంటే అది పదము దానికంటే అది పదము దానికంటే అది పదము దాన్ని పరంపరాక్రమము అంటారు ఎలాగంటే వీడు మానవడు వీడు తండ్రి వీడు తాత వీడు ముత్తాత అది పరంపర అలాగంటే క్రమంలో ఈ శబ్దాదులను మీరేం చేయాలి ఆ ఇంద్రియంలోకి దాన్ని విలీనం చేసేయాలి శబ్దాన్ని శ్రోత్రంలో విలీనం చేసేయాలి అక్కడితో ఆపేయకూడదు సహ గ్రాహకేణ ఇంద్రియేణ శబ్దాన్ని శ్రోత్రంలో విలీనం చేయండి ఎందుకంటే శబ్దమును గ్రహించే ఇంద్రియము గ్రాహక ఇంద్రియము శ్రోత్రం విలీనం చేసి ఆ పరంపరని మీరు కొనసాగించండి మనస్సామాన్యంలోనూ తర్వాత విజ్ఞాన సామాన్యంలోను ఫైనల్గా ప్రజ్ఞానఘనంలో విలీనం చేసేస్తారు ప్రలీనే ప్రజ్ఞానఘనే ప్రజ్ఞానఘనం అంటే అదేదో పెద్ద దాన్ని మీరు కష్టం దేనివల్లనైతే మీ బుద్ధి సంస్కారాలు ప్రకాశిస్తున్నాయో దేనివల్లనైతే నేను తెలివిగా ఉంది అన్నీ తెలుసుకోగలుగుతున్నాను అనే ఒకనొక సామాన్యము మీకు అనుభవానికి వస్తుందో అన్నీ ఫలానా కాదు నేను తెలివిగా ఉన్నాను అన్నీ తెలిసేస్తాయి ఆ తెలుసుకునే శక్తి నాకున్నది అనే ఒక సామాన్యం మీలో ప్రకాశిస్తుంది ఒక సామాన్యం మీలో ప్రకాశిస్తాం ఆ సామాన్యము ఆ తెలివి అనే సామాన్యము ఆ తెలుసు కొనుట అనే సామాన్యం అవుతుంది ఆ తెలివి అనే ముద్ద తెలుసు కొనుట అనే సామాన్యం అవుతుంది దానికే విజ్ఞానము అనిపే ఆ తెలుసు కొనుట అనే సామాన్యము సంకల్ప రూపంగా ప్రకటమవుతుంది మనస్సంకల్పము ఆ రూపంగా థాట్ సంస్థానం వస్తుంది మట్టికి ముద్ద అనే సంస్థానం సంస్థానం వచ్చినట్టుగా థాట్టు సంస్థానం వస్తుంది థాత్వ సంస్థానం నుంచి శబ్ద సంస్థానం ప్రకటమవుతుంది ఆ థాట్ శబ్దరూపాన్ని పొందుతుంది ఆ శబ్దరూపం కూడా ఇది మృదు శబ్దము ఇది మధుర శబ్దము అని అని ఆ రూపంలోకి వస్తుంది అక్కడికి తెలి తెందని అది విషయం రివర్స్ డైరెక్షన్లో తీసుకుపోవాలి ఇది మృదు శబ్దం ఇది కబ్దం అంటే శబ్దాలు వింటూ కూర్చోకూడదు ఆ శబ్దాలు ఇవన్నీ ఇంక నేను శబ్దాలు వినను అనేస్తే ఏమైంది ఈ విశేష శబ్దాలన్నీ ఇంద్రియంలో కలిసిపోయాయి ఇంద్రియం వెళ్ళి సంకల్పంలో కలిసిపోయింది ఆ సంకల్పం వెళ్ళి విజ్ఞానంలో తెలివి రూపంగా ఉండిపోతారు ఆ విజ్ఞానం వెళ్ళి ప్రజ్ఞానఘనంలో కలిసిపోయింది అంటే ఏమిటో తెలుసుకోండి మీ ఫోకస్ మైండ్ మీద ఉండకూడదు ఫోకస్ తెలుగు మీద ఉండాలి మనస్సుకి పని పెట్టారు అనుకోండి అప్పుడేమవుతుంది మనస్సు శబ్దం అవుతుంది శబ్దం పది రకాలవుతుంది మనస్సు రూపం అవుతుంది రూపం పది రకాలవుతుంది మనస్సు స్పర్శ అవుతుంది స్పర్శ పది రకాలవుతుంది మనస్సు టేస్ట్ అవుతుంది రసం అవుతుంది రసం పది రకాలవుతుంది ఈ విధంగా మీరు మనస్సుకి పని పెట్టుకుంటూ పోకూడదు మనస్సుకి పని పెట్టద్దు మరి ఏం చేయమంటారు మనస్సుని బుద్ధి ముందు ప్రజ్ఞానముందు విలీనం చేయండి విలీనం చేస్తే ఇప్పుడు ఏమైంది ప్రజ్ఞానానికి పని పెట్టినట్టయితే పుట్టుద పుట్ద వెర్నెస్ టు వర్క్ learn to put the mind to work and arthamaithe manasuto sankalpa vikalpalanu chesto batigeyadam gaadu learn to live by focusing on the awareness be aware be aware be aware inga adellagane meera adagaddhu just do it inga ellagante inginda gante cheppi deventundi just do it be aware ఇప్పుడు మనిషి బియవేర్ ఆ మనిషి ఉన్నది బిఎవేర్ అంతేగాని ఆ మనిషి ఎవరు నాకు మిత్రుడా శత్రువా నాకు అనుకూలమా ప్రతికూలమా అలాగ మనస్సుకి పని పెట్టద్దు బియవేర్ బిఎవేర్ అంటే ఈ మనిషి నాకు ఉపకారం చేసిందా ఉపకారం చేశాడా అది అలాగ మనస్సుకి పని పెట్టద్దు వీడి కులం మన కులమా పరాయి కులమా వీడి శత్రువా మిత్రుడా అంటే వీరు మనస్సుకి పని పెట్టద్దు మరి ఏం చెప్ప బియ్యవే బుడ్డివాడు అయిపోమనే అభిప్రాయం కాదు బియవే కానీ మనస్సు పొనిపెట్టండి అక్కడ ఏదో అక్కడేవో శబ్దాలు వస్తున్నాయి బియవే అవి ఏమిటి శబ్దం వస్తుంది శబ్దం అంటే ఏంటండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఏమిటి మాట్లాడుకుంటున్నారో ఏవో గొసుగుసరాలు అనుకుంటున్నారు ఏమిటి ఏమిటి ఐ డోంట్ బీ ఐక్ యా అంతలా వెళ్ళిపోవద్దు సమ్ సౌండ్ ఇస్తాం యూ డోంట్ నీట్ టు నో ఎనీథింగ్ మోర్ దాన్ దాట్ పీఎవే అది అభ్యాసం చేయాలి ఇంచేతనే జ్ఞాని ఎలా చూస్తాడంటే జగత్తుని ఆ చైతన్యంలో ఆ తెలివిలో ప్రకాశిస్తుంది అని చూస్తాడు తెలుగులో ప్రకాశిస్తుంది తెలుగు అంటే అలా తెలుగులో ప్రకాశిస్తూ వాళ్ళెవరిలో మంచిగా మాట్లాడారు తెలుగులో ప్రకాశిస్తూ వాళ్ళు కొంచెం చికాక్గా తప్పుగా మాట్లాడారు తెలుగులో ప్రకాశిస్తా రియాక్షన్ ఏమి ఉండదు రియాక్షన్ ఉండదు తెలుగులో ప్రకాశిస్తుంది రియాక్షన్ ఉండదు అభ్యాసం చేయాలి నో రియాక్షన్ మెడలో మాల వేశారు బిఏవే ఎవరో ఏదో ఏదో కొంత నెగ్లెక్టింగ్ త్రోషిపుచ్చినట్టుగా మాట్లాడారు బిఏవే జస్ట్ బిఏవే దృష్టాంతం కోసం చెప్తున్నా దృష్టాంత దృష్ట్యా దృష్టాంతాన్ని చేయడం కోసం వివరిస్తున్నా ఎవరవైజ్ ఆ వివరణ కూడా ఉండదు జస్ట్ బిఏవే ఎందుకంటే ఇది ఎలాగంటే ఇప్పుడు శబ్దం ఉందనుకోండి శబ్దం బిగిన ఎండ్ అవుతుంది కానీ శబ్ద సామాన్యం బిగినవదే ఎండ్ అవ్వదు అలాగే ఉంటుంది శబ్ద విశేషం బిగినవుతుంది ఎండ్ అవుతుంది కానీ వినికిడి అలాగే ఉంటుంది మనస్సులో సంకల్పాలు బిగినవుతాయి ఎండ్ అవుతాయి సంకల్పాలు అలాగే ఉంటాయి కానీ వినికిడి బిగినవుతుంది ఒకసారి వింటారు ఇంకోసారి వినరు ఒకసారి రూపం మీద ఉంటుంది దృష్టి అంటే శబ్దం మీద దృష్టి పోయిందనమాట కానీ సంకల్ప సామాన్యం అలాగే ఉంది సంకల్పాలు పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి కానీ వాసనలు అలాగే ఉంటాయి వాసనలు ఓసారి పైకి వస్తాయి ఇంకోసారి విలీనం అయిపోతాయి కానీ ఆ తెలివి అలాగే ఉంటుంది కాబట్టి ఆ తెలివి రూపంగా మీరు నిలిచి ఉండండి అయితే ఈ వాసనలు సంస్కారాలు ఏమిటవి ఆ తెలివికి వచ్చిన ఉపాధులు ఆ తెలివి మీద వేసిన ముద్రలు అంటే నిజంగా తెలివిని ముద్ర కింద మార్చేసేయా లేదు కానీ మార్చినట్లు కనపడుతున్నాయి కాబట్టి ఉపాధి నిజంగా మార్స్తే ఉపాధి అంటారు కేవలం మార్చినట్లు కనపడితేనే ఉపాధి అంటారు కాబట్టి ఈ బుద్ధి విజ్ఞానం ఉన్నదే అనేక సంస్కారములు సముదాయము ఇది ఆ తెలివికి ఒక రకమైన ఉపాధిలాగా పనిచేస్తుంది ఆ తెలివిని ఆ షేపులో లిమిట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది లిమిటింగ్ ఎడ్ జన్త్ అంట అది తెలివి అది అది ఫలానా తెలివి కాదు తెలివి అంతే కానీ ఆ తెలివి ఫలానా తెలివి కింద అయిపోయింది ఈ విజ్ఞానం మూలంగా కాబట్టి విజ్ఞానము ఉపాధి ఇప్పుడు ఫలానా తెలివి ఫలానా సంకల్పమైనది అంటే మనస్సు ఉపాధి వల్ల ఫలానా సంకల్పము ఫలానా ఇంద్రియమైంది ఇంద్రియోపాధి వల్ల ఫలానా ఇంద్రియము ఫలానా విషయమైనది విషయోపాధి వల్ల సో ఆ ప్రజ్ఞానం నుండి ఈ సకల జగత్తు ప్రకాశిస్తాం ప్రజ్ఞానం తప్ప ఇక్కడికి జగత్తు అనేది ఏదీ లేదు మీరు ఉపాధులు పట్టుకుని జగత్తు అనుకుంటున్నారు అక్కడ ఉన్నది ప్రజ్ఞానమే కాబట్టి ఉపాధి ఎప్పుడైతే కే ఈ ఈ ఉపాధులను మీరు తొలగించుకుంటూ పోయారు అంటే ఏమిటి మనస్సుకి పని పెట్టకండి తెలివికి పని పెట్టండి మనస్సు మీద ఫోకస్ చేయకండి మనస్సు పెట్టే డివిజన్స్ వెంట పరుగులు తీయకండి తెలివిలో నిలిచి ఉండే ప్రయత్నం చేయండి తెలివిగా ఉండండి తెలివిగా ఉండండి ఇప్పుడు ఆయన ఎవరో మిమ్మల్ని ప్రశంసించారనుకోండి మీరు పొంగిపోయారనుకోండి మీరు తెలివిగా లేరనమాట ఇది లోకంలో కూడా ఉంటుంది అదే ఆయన పొగిడితే పొంగిపోతున్నాడు రా ఎప్పుడో మొలగ జట్టు ఎకృష్ణానికి కింద పడతాడు అంటే తెలివిగా లేడనమాట తెలివిగా ఉంటే వీడు పొగుడుతున్నాడు అని తెలుస్తూ ఉంటాడు ఇప్పుడు ఇంకా తెలియదు ఇంకా ఆ ప్రవాహంలో పడిపోతున్నాడు అలా చేయొద్దు అలాగే ఎవడైనా ఏదైనా అంటాడనుకోండి మీరు ఎక్సైట్ అయిపోతున్నారు అనుకోండి ఉద్వేగానికి గురయ్యారనుకోండి అంటే తెలివిగా లేరు చూడండి జాగ్రత్త మనుషులు తెలివిగా ఉండరు చాలా రియాక్షనరీగా ఉంటారు తెలివిగా ఉండరు తెలివిగా ఉన్నారనుకోండి మీకు రియాక్షన్ ఉండదు వాడు ఎవడో తిట్టాడనుకోండి మీరు తెలివిగా లేకపోతే తిరగబడి తింటారు తెలివి ఏమి ఉన్నారనుకోండి నవ్వుతారు తిట్టారు నవ్వుతారు దట్ ఫోకస్ ఆన్ అవేర్నెస్ అంచేతే జ్ఞాని ఆ తెలివిలో నిలిచి ఉంటాడు ఈ కదలికలు ఈ ఉపాధి కదలికలు అంటే వాసనలు కదులుతాయి సంస్కారాలు కదులుతూ ఉంటాయి సంకల్పాలు కదులుతూ ఉంటాయి ఇంద్రియ జ్ఞానాలు శబ్ద స్పర్శాలు కదులుతూ ఉంటాయి విషయ విభాగము నామరూపాలు కదులుతూ ఉంటాయి ఈ కదలికలన్నీ ఉంటాయి కానీ ఆ కదలికలు అవి అసత్యములు ఆ తెలివియే సత్యము అలా దర్శిస్తాడు జ్ఞాని ఇంచేతనే జ్ఞాని ఈ సంసారాన్ని అంతనీ కూడా ఒక మియర్ అపియరెన్స్ ఎందుకంటే ఆ కథలికలే ఇంద్రియముల విషయముల కథలిక్కలు ఇంద్రియముల కథలిక్కలు సంకల్పముల కథలిక్కలు వాసనల కథలిక్కలు తప్పించేయండి అంటే ఉంది ప్రపంచం అంటే ఇంకంతకంటే వేరే ఏం లేదు ఈ కథలిక ఈ స్పందనలు ఒకసారి ఉంటాయి ఇంకోసారి పోతాయి ఆ ఉన్నట్టుగా అనిపిస్తుంది పోయినప్పుడు లేనే లేదు కాబట్టి మీయర్ అపియరెన్స్ కాబట్టి అవి కనబడుతు అవి కదలిక వచ్చి ఆ నామరూపాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయని మీరు చెప్పగలరే కానీ నామరూపాలు ఉన్నాయి అని చెప్పే హక్కు మీకు లేదు కొన్ని కదలింకలు ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది కొన్ని కదలికలు తక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది అదంతా కూడా మనస్సు యొక్క కల్పన ఈ ఎక్కువసేపు తక్కువసేపు ఉన్నది కూడా ఒక సంస్కారం కాల సంస్కారం ఆ కాల సంస్కారాన్ని బట్టి మీకు ఎక్కువ తక్కువ అనుకుంటున్నారు కాల సంస్కారం ఉద్బుద్ధమైందనమాట ఉన్నది తెలివే ఎక్కువసేపు లేదు తక్కువసేపు లేదు ఉన్నదల్లా తెలివే తెలివి తప్ప ఇంకేం లేదు వీడు ఎక్కువసేపు తక్కువసేపు అని భ్రమపడతాడు కాబట్టి ఆ కాల సంస్కార అధ్యతనే కాల సంస్కారాన్ని మీరు తిరస్కరించడం అభ్యాసం చేయాలి దేశ సంస్కారాన్ని తిరస్కరించడం అభ్యాసం చేయాలి నామరూప సంస్కారాలని తిరస్కరించడం అభ్యాసం చేయాలి అప్పుడు దేశం కనపడకుండా పోదు కనపడుతూనే ఉంటుంది కాలం కనపడకుండా పోదు కనపడుతూ ఉంటుంది అనురూపాలు కనపడుతూ ఉంటాయి కానీ అవి సత్యములనే భ్రమ నుంచి మీరు బయటపెట్టుతారు అప్పుడు ఇంకా సత్యంగా ఏది మిగిలి ఉంటుంది ఆ తెలివి మాత్రమే మిగిలి ఉంటుంది ఆ తెలివి ఉపాధి అభావాత్ ఈ ఉపాధులన్నీ త్రోసిపుచ్చుట వలన ఆ తెలివి ఎలాంటిదంటే సైంధవఘనవత్ అది ఉప్పు కణికె వంటిది కణికే అనే మాట విన్నారా కణికే అంటారా కణిక అంటారా కణిక పోని మీ మాట తెలుగు పదం కదా ఇటైనా అటైనా పర్వాలేదు కొంచెం సంస్కృతం అంటే పాణి సంస్కారం అంటొస్తుంది కానీ తెలుగు తెలుగు దేశ భాష కనుక కణిక కణికే అని కూడా మడిగే రెండు ఉంటాయి కన్నడ కన్నడ సంస్కారం ఉంటే గే అవుతుంది తెలుగు సంస్కారం కన్నడ తెలుగు చాలా దగ్గరగా ఉంటాయండి సో ఎనీవే సో వాట్ ఎవర్ సేంగ్ సైంధవ ఘనవత్ ప్రజ్ఞానం అది ఆ ప్రజ్ఞానం ఆ తెలివి తెలివి తప్ప ఇంకేం లేదు ఉప్పు కణిక వంటిది ఉప్పు కణికలో ఉప్పదనం తప్ప ఇంకేముందండి మరేముంది మరేమీ లేదు పైన కింద పక్కా ఈ లోపల ఏట ఎవరీ లేయర్ మీరు మిలియన్ మిలియన్ లేయర్స్ కింద కట్ చేశారనుకోండి ఉప్పు కణికని ప్రతి లేయర్లోనూ ఏముంటుంది ఉప్పదనమే ఉంటుంది అలాగే శబ్దం తెలివియే శబ్దం రూపం రసం గంధం స్పర్శ ఈ సంకల్పం ఆ సంకల్పం ఏముందండి తెలివి తప్పించండి సైంధవ ఘనవత్ సో ఘనం ఏకరసం ఏకరసం అంటే హోమోజీనియస్ మీరు శబ్దం విన్నారు ఉన్నదేమిటి తెలివి రూపాన్ని చూశారు ఉన్నదేమిటి తెలివి రసాన్ని ఆస్వాదించారు ఉన్నదేమిటి తెలివి ఒకే రకం తెలివి ఉంది శబ్దం వేరు రూపం వేరు రసం వేరు కానీ వాటిని ప్రకాశింపజేసిన తెలివిలో వేరుపు వేరు వేరు లేదు అంటా ఒకటే ఒకే రకము తెలివి తెలివిలో మొరోటి తెలివి కాండి ఉప్పులో మరోటి ఏదైనా ఉందా లేదు అలాగే తెలివిలో మరోటి అంటే తెలివి కాండే కదా ఉందా లేరు ఏకరసం అనంతం దాంట్లో కాలం లేదు కాలం లేదు కాలం కూడా విజ్ఞానంలోనే ఉంది కాబట్టి దానికి అంతం లేదు కాలం ఉంటే అంతం వచ్చేస్తుంది కాలం ఉంటూ ఉంటే అంతం వచ్చేస్తుంది కాబట్టి అనంతం అపారం దాంట్లో దేశం లేదు ఎందుకంటే దేశం కూడా విజ్ఞానంలోనే ఉంది నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అనేది దేశం కూడా విజ్ఞానంలో ఉంది నేను ఈ దృష్టాంతం ఉంటా నాకు అనుభవం ఉన్న దృష్టాంతం నాకు నిద్ర తెలివి నాకు రెండు సందేహాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఇప్పుడు అని ఒక సందేహం నేను ఎక్కడున్నాను అని ఒక సందేహం సో నాకు చాలాసార్లు సేలోట్స్ వర్గంలో ఉన్నానని నడిపించి తల విధించుకునే కాదు కాదు మధ్యాహ్నం ఎప్పుడైనా కొంచెం కొనుక్కుబడితే అప్పుడు ఒకసారి లేస్తాము పొద్దున్నే ఇంకోసారి లేస్తాము సో జనరల్గా మూడు సార్లు లేవడం అనేది ఉంటుంది మూడు వేరు వేరు సమయాలలో జనరల్గా ఇప్పుడు లేచాం కదా ఇది ఏ సమయము ఇది అర్ధరాత్రి నిద్ర లేచినట్ట తెల్లారేఖా నిద్రలేచ్చినట్ట మధ్యాహ్నం నిద్ర ఒకసారి నేను తెల్లరేఖా నిద్ర లేచా అనుకుని లేచాను కానీ అది తెలారి లేచింది కాదు మధ్యాహ్నం లేచింది వా అది తస్సారి ఇలా కూడా వద్దులే అదే అనుకున్నా అంటే అర్థం ఏంటండి ఆ తెలివిలో లేవండి ఇవేమేను తెలివికి మీరు విజ్ఞానము యొక్క ఉపాధిని చేరిస్తే కానీ కాల సంస్కారం మధ్యాహ్నం ఇది పొద్దున్నది ఇవేముండవు శుద్ధమైన తెలివిలో ఇవేం లేవు కాబట్టి అపారం దేశ సంస్కారం ఉంటే లిమిటేషన్ ఉంటుంది ఆ దేశం యొక్క లిమిటేషను ఆ తెలివి ఎందు లేదు నిరంతరం ఓసారి ఉండి ఇంకోసారి గ్యాప్ తెలివిలో శబ్దంలో గ్యాప్ ఉంటుంది రసంలో గ్యాప్ సంకల్పాలలో గ్యాప్ ఉంటుంది బుద్ధి యొక్క విజ్ఞానంలో గ్యాప్ ఉంటుంది ఆ ప్రజ్ఞానంలో నో గ్యాప్స్ నిరంతరం అంతా బాగానే ఉంది మరి దేవుడు మాట ఏమిటని దీవుడికి దేవుడు కావాలి బ్రహ్మవ్యవతిష్టతే దేవుడు కావాలనే ఆకాంక్షతల గొప్పది అదే దేవుడు వాడు మనిషి కావాలనుకున్నాడు మనుష్యత్వం కావాలన్నాడు మనుష్యత్వం అంటే ఏమిటి నువ్వే మనుష్యత్వం యథానరత్వ ప్రమితే నరస్య అమృ మహర్షి యథా నరత్వ ప్రమితి ప్రమితి అంటే జ్ఞానం సాక్ష్య వాడి రియలైజేషన్ నరుడికి రియలైజే ఏమని నరత్వ నేను నరుణ్ణి అలాంటిది సోహండి సో ఆ రియలైజేషన్ కావాలి దానికి ఆ అబ్జెక్షన్ ఏముంటుందో తెలిసినా నేను బ్రహ్మనేనంటారా అని అడుగుతాడు ఇంత పాఠం విని చాలా కాలం సాధన కూడా చేసిన తర్వాత ఒక ఆయన అడిగారు విజయవాడలో ఉండేవారు ఒక ఆయన ఆయన అడిగారు నేను బ్రహ్మనేనంటారా ఎనభై ఏళ్ళు ఆయన అరవై ఆయన ముప్పై ఏడు నుంచి వింటున్నారు ఈ వేదాంతం మొత్తం కనపడ్డ ప్రతి పండితుల దగ్గర వేదాంతం విని వాడికి ఆయనకేదో కొంత దక్షిణిచ్చి పంపించేవారు ఈ వేదాంత పండితులందరూ వెళ్ళి ఆయన కొంత వేదాంతం చెప్పి దక్షిణం చెప్పి నేర్చేవారు ఇస్ పాయిన్ సో ఆయన ఎనభై ఏడు నేను ఒకసారి విజయవాడలో ఎప్పుడు ఎవో కలిశాను మీరు వస్తూ ఉండాలంటే నాకు ఎక్కడ కుదురుతుంది కాకినాడకిను హైదరాబాద్కి మధ్యలో ఇంకోటి ఎక్కడ మొదలు పెట్టినా ఇవే ఇవే ఎక్కువైపోయాయి సో వెళ్ళలేదు ఎప్పుడో వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా వస్తూ ఉండాలి మీరు చెప్పిన వివేక చూడమని బ్రహ్మాది నాకు బాగా నచ్చింది అని సరే వస్తూ ఉంటాను అండి నేను అంటే ఏమండి నేను బ్రహ్మనేనంటారా నేను చెప్పాను ఇంకా టైం ఇందులో రైలుకి ఒక కంగారలేదు కార్లో వెళ్ళొచ్చు కదా చెప్పండి మీ సమస్య ఏమిటండి వట్ ఈజ్ ప్రాబ్లం ఎందుకంటే ప్రశ్న అడిగినప్పుడు అది ముందు నాకు తెలియాలి అసలు వట్ ఈజ్ ప్రాబ్లం నలభై ఏళ్ళ వేదాంతానికి సంథింగ్ ఇస్ ఎక్కడేదో స్వామీజీ అయినట్టు ఏదో తట్టుకుపోయిందన్నారు ఒక స్వామి ఏదో తట్టుకుంది అక్కడేదో తట్టుకుందంటే అక్కడ స్టక్ అయిందన్నమాట ఏదో ఒక పాయింట్లో స్టక్ అయి ఉన్నాడే అది ఆయన ముందుకు నడిపించాలి కదా ధర్మం అది ఆయన ఆయన పెట్టిన భోజనం చేసినందుకు ఆ మాత్రం సేవ చేయకపోతే ఎలాగా ఏమిటి మీ సమస్య ఏమిటంటే ఏమండి మన కర్మలో వీళ్ళందరూ పూజలు చేసుకున్నారు పురస్కారాలు చేసుకున్నారు నేనే దేవుడైపోతే అదే అపరాధం అయిపోతుందేమో దేవుడు అయ్యాడడా అదే ఆయన ప్రాబ్లం ఆ దేవుడు ఉన్నాడు పూజ చేసుకుంటే అప్పుడు దేవుడు నేను అయినా పోనీ నడిచిపోతుంది నాకు నేనే పూజ చేసుకున్నట్టు నడిచిపోతుంది దేవుడు ఒకవేళ నేను కాదనుకోండి పూజ మానేశారనుకోండి నేను నేనే దేవుణ్ణి అనుకుని మీరు పూజను నిరసించారనుకోండి అప్పుడు తీరా నేను దేవుణ్ణి కాకపోతే దేవుడు డొక్క డవాలు చేసి పెడతాను హోదా దేవుడు అయిపోయావా అంత పొగరానికొని శిక్ష నరకంలో పడేస్తాయి అని ఆ సంస్కారం ఆయన అలా హింసపెడదు భయం ద్వితీయాద్వై భయం భవతి అంటే నేను చెప్పాను మీరు భయపడకండి ఈ భయం మానేసేయండి పాపపుణ్యాలు మీకు కావు స్వర్గ నరకాలు నా నేను స్వర్గానికో నరకానుకోపోతాను నాకు పుణ్యమో పాపమో అందుకుంటుంది నేను స్వర్గానికో నరకానుకోపోతాను అని అనుకుంటున్నంత కాలము వాడి బుద్ధిందు వికాసము లేనే లేదు వివేకము వివేక జ్ఞానం లేనే లేదు వివేకానికి డెఫినేషన్ అది కాబట్టి మీరు దయచేసి ఆ భ్రాంతిని విదిలిపెట్టేయండి ఆ భయాన్ని విదిలిపెట్టేయండి ఆ భయాన్ని నాకు పోగొట్టమన్న మీరు ఈశ్వరుని ప్రార్థన చేయండి ఒకసారి మీకు ఆ భయం పోయిన తర్వాత అహం బ్రహ్మాస్మయ్యని మీరు ధైర్యంగా డిక్లేర్ చేసుకోగలుగుతారు మీకు మీరు అని చెప్పి నేను కాలెక్కి రైల్వే స్టేషన్కి వచ్చాను కాబట్టి అటువంటి ఆటంకాన్ని మీరు రానివ్వకూడదు తస్మాత్ ఆత్మైవ ఏకమద్వం ప్రతిపత్తవ్యం ఓం పూర్ణమూర్ పూర్ణముశిష్య